రవీర్దాస్ అంటాడు ఇది జాయగా హంస అకేలా ఈ హంస ఉండి చూసా హంస అంటే చేస్తారా జీవుడు ఇది జాయిగా ఇది జాయిగా ఈ పాట పాడేవాళ్ళు కూడా అప్పుడే ఎగిరిపోతున్నట్టుగా పడతారు ఇది జాయిగా హంస అకేలా జగ దర్శనకా మేళ జగత్తు చూసారా ఇది ఇదికే మేళ అంటే మేళాలో అందరూ కలుస్తారు తిరిగే భాషించేది దర్శనక మేళ కనబడిదే తప్ప దీంట్లో ఏమీ స్థానం ఏమి లేదు తిరిగాలిగా కొనసాకేళ కాబట్టి మనం ఈశ్వరులకు చెందిన వాళ్ళము నేను ఈశ్వరులకు ఈశ్వరీయుడము ఆ ఈశ్వరీయ భావన ఆ భావనని బలంగా నిర్మాణం చేస్తే అప్పుడు ఈశ్వరుని ప్రీతి నిర్మాణం అవుతుంది ఈశ్వరుని ఎప్పుడైతే ప్రీతి నిర్మాణమైనదో చిత్తము ఈశ్వరుని మీదకే వెళ్తుంది చెప్పుల దగ్గర ఉన్నప్పుడు కూడా చిత్తము ఈశ్వరుని మీదకే వెళ్తుంది చెప్పుల దగ్గర ఉన్నా ముడి కాలంలో ఉన్న రోడ్డు మీద ఉన్నా మాళ్ళులో ఉన్న సినిమా హాల్లో ఉన్న కళ్ళు కాంపౌండ్ లోపల కూర్చున్నా కూడా చిత్తం ఈశ్వరుల మీద ఉంటుంది లేకపోతే దేవాలయంలో కూర్చున్నా కూడా చిత్తం చెప్పుల మీదే ఉంటుంది కాబట్టి మచ్చిత్తా మద్గత ప్రాణ సో ప్రాణములు నాయములు గలవారు నన్ను పొందిన ప్రాణము గలవారు మద్దగత ప్రాణ అంటే ప్రాణశబ్దం ఏకవచనం బహువచనం సమాసంలో బహువిధి సమాసంలో అలా వచ్చింది అది సో నన్ను పొందిన ప్రాణము గలవారు లేకపోతే ఇంద్రియములు గలవారు ప్రాణ బహువచనం కూడా చెప్పచ్చు చూడండి ప్రాణ శబ్దానికి రెండు అర్థాలు రెండు రెండు రెండు రెండు యాస్పెక్ట్స్ ఉన్నాయి ప్రాణానికి ప్రాణ ట్రీ ఫ్యాసెట్స్ దానికి రెండు లక్షణాలు ఉన్నాయి ప్రాణశబ్దంలో ఒకటి చేష్ట రెండు జీవనం లైఫ్ ఇప్పుడు ఆయన అంతకాలం బతికేయండి తొంభై ఏళ్ళు దట్ ఈస్ ప్రాణ ఆయనకి తొంభై ఏళ్ళు ప్రాణం ఉండే దట్ ఈస్ ప్రాణ నైన్టీ ఇయర్ లైఫ్ స్ప్యాక్ దట్ ఈస్ ప్రాణ మధ్యత ప్రాణ అంటే అర్థం ఏమిటి ఆ లైఫ్ స్టైన్ అంతా కూడా ఈశ్వరులకు సమర్పితం అంటే మరి నేను తొంభై ఏళ్ళు జీవితం ఉందనుకున్నా కొన్ని మంచిగానే అనుకున్నాం వంద ఏళ్ళు అంటే మరి కొంచెం ఆశ ఎక్కువైనట్టు అనిపిస్తున్న పని తొంభై అంటాను నేను సో తొంభై అనుకున్నాం తొంభై ఏళ్ళు జీవితం మరి ఇప్పటికే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వెళ్ళిపోయింది కదండి యాభై అరవై డెబ్బై వెళ్ళిపోయింది కదా అంటే వెళ్ళిపోయిన దాని గురించి చింతజైనా గత జల సేతు బంధనమేనా రాదు కదా ఇప్పుడు దాన్ని మళ్ళీ సాగ వెనక్కి చుట్ట చుట్టినట్టుగా వెనక్కి పసుపు కదా ఇట్ ఈజ్ ఆల్రెడీ వాట్ ఎవర్ ఈజ్ డన్ ఈస్ డన్ ఈ నాట్ అన్బ్యూ ఇట్స్ పరగడే ఓకే ఇప్పుడు మొదలు పెట్టండి నవ్ యూ స్టార్ట్ ఈ మిగిలినటువంటి లైఫ్ ఉందిగా తన లైఫ్ ఎంత ఉందనుకుంటున్నారు పదేళ్ళుందా ఇరవై ఏళ్ళుందా ముప్పై ఉందా నలభై ఉందా ఎంతున్నా చిన్నదే ఎంతున్నా చిన్నది అలా విషయం అది పెద్ద ఎక్కువ ఉన్నతి కాదు ఇప్పుడు రైల్లో కాజీపేట దగ్గర ఒకటి వరంగల్ దగ్గర ఇంకొకటి దిగాడు పెద్ద తేడా ఉంది చా పరక సో ఇరవై ఏళ్ళున్నా ముప్పై ఉన్నా దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఎంత ఉన్నది అన్నది నిత్యం కాదు ఆ ఉన్నదేదో అది ఈశ్వరునకు సమర్పితము కన్యూసేదా దట్ ఈస్ కాల్డ్ మద్గత ప్రాణ కంఠంలో ప్రాణం ఉన్నంత ఈ మిగిలిన శేష జీవితము ఈశ్వరునకు సమర్పితము యూ షుడ్ హ్యావ్ దట్ యాక్స్పిరేషన్ ఆకాంక్ష ఉండాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో తర్వాత చూద్దాం ఆకాంక్ష ఉండాలి ఆకాంక్ష అంటే సరిపడుతుంది సో మరైతే మేము ఉద్యోగం అది చేస్తున్నాం అవన్నీ చేస్తున్నాం స్వకర్మణ తమ అభ్యర్థి మీ కర్తవ్య కర్మను కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అది కర్మయోగమే అవుతుంది కాబట్టి గీతలో ఉన్నాం కదా మనం అంటే ఇంక మిగిలిన జీవితం అంతా కూడా పూర్తి చేస్తూ కూర్చోవాలు ఉన్నాయి కాదు కదా మీ నిత్యకృత్యాలని మీరు యథార్థంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ ఉండడం ఇదంతా చూసాం మనం ఎందో ధ్యానం యత్కరోసు తత్పురుషో మదార్పణ కాబట్టి శేష జీవితము ఈశ్వరులకు సమర్పితము ఇప్పుడు ఉదాహరణకి మీకు ఉగుసుకోకకి ఖాళీగా ఉన్నాం కదా స్వామిదేవు అవతారం లేకుండా సేపు ఒకటి కూర్చొని వద్దాం అది సమర్పితం కాదు అంటే ఈ క్లాసే కాదు జనరల్గా అలాగా మనం భగవద్గీత క్లాసు వినాల్సిందే భగవద్గీత చదవాల్సిందే మనకున్న సమయము శక్తి ధనము ఈ మూడు కూడా భగవద్గీత మీద మనం సమర్పించవలసిందే అంటే ఇప్పుడు మీరు డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పోయాల్సిందే ఏమీ లేదు డబ్బు ఏమీ ఒక్కర్లేదు మీరు భగవద్గీత పుష్పం అనుకోనుకోవాలి సికింద్రాబాద్ స్టేషన్కి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద గీతా పుష్పాల పుష్పం అను కొనుక్కోవాలి అంతే మరి అది ఎంత ఖరీదుంటే ఓ కాఫీ ఎంత ఖరీదు ఉంటుంది ఓ కప్పు కాఫీ ఎంత ఖరీదు ఉంటుంది మీరేమి చింత చేయండి అంత సగం సాల్వ్ సమయం సమయం మీరు ఇవ్వాలి శక్తి శక్తి ఇవ్వాలి సో ఆ విధంగా శేషజీవితాన్ని ఈశ్వరులకు నేను సమర్పిస్తాను దాన్ని ఏమంటారంటే మద్గత ప్రాణా అని అంటారు చూడండి భాగవతంలో శ్లోకం ఉంటుంది జయతిత్తేధికం జన్మనా రజ శ్రయత ఇందిరాశ్వభత్రి దయత దృశ్యత దీక్ష త్వయ ధృతాసవ స్వాం విచిన్వతే శ్లోకం దశమస్కంభంలో ఎక్కడో ఉంది ఉత్తరాార్థంలో సో త్వయ ధృతాసవ స్వామి విచిన్వత గోపికలు అంటారు మన వాళ్ళు అనుకుంటారు గోపికలు అంటే ఊళ్ళో ఉన్న అమ్మాయిలు ఎందరూ మిడిల్ ఏజ్ వీళ్ళందరూ కూడా ఆయన చుట్టూ తిరిగి ఇవ్వాలని అనుకుంటారు నాట్ లైక్ నాట్ లైక్ దాట్ గోపిక అంటే భక్తులని అర్థం మహాభక్తుల్ని గోపికతో పోల్స్తారు సింభాలు సో త్వయ్యి ధృతాసవహ ఈ భక్తులు ఉన్నారే ఈ ఎందు సమర్పించబడినా లేక ధరించబడినా ప్రాణములు గలవారు ఇప్పుడు మాంత్రికుడి ప్రాణం ఎక్కడుంటుంది ఈ చిలకలం మాంత్రికుడు ఎక్కడ ఉంటాడు వాడు ఇక్కడే ఉంటాడు దండం పట్టుకుని ఉంటాడు కానీ మీరు ప్రాణం పాటుకు చిలకలో ఉన్నది సో అలాగా ఈ గోపిక అంటోంది నేను మా ఇంట్లో ఉన్నాను కానీ నా ప్రాణం ఏముంది ఉన్నది పై ధృతాసవ కాబట్టి నేను సికింద్రాబాదులో ఉన్నాను కానీ నా ప్రాణం ఏముయం ఏమి ఉన్నది ఉద్గత ప్రాణ పై ధృతాసవ వాము చిన్నతే అంటే ప్రాణము అంటే జీవితము జీవితం అంటే ఎంతైర్ జీవితం అనే మాట లేదు శేషజీవితము అని ఫైనల్గా అలా తేలుతున్నది సో శేషజీవితము ఈశ్వరులకు సమర్పించబడినది అంటే అర్థం ఏంటో తెలుసునండి ఆ రకమైన సమర్పణా భావంలో మరి నేను ఎంతకాలం బతుకుతాను అనే ద డిజైర్ టు లివ్ ఉండదు ఎందుకంటే వాట్ డస్ ఇట్ మ్యాటర్ ఇది ఎలాగంటే నా దేవులో పరుస్తుంది ఈ పర్సు నీకు ఇచ్చేస్తున్నాను నేను అన్నారనుకోండి పర్స ఇచ్చేస్తాను అన్నప్పుడు ఆ పర్సులో ఎంతుంది అనే ప్రశ్న అర్థం లేదు అది నీ భాగ్యం తక్కువ ఉంటే తక్కువ ఎక్కువ ఉంటే ఎక్కువ ఈ పర్సు నాకు ఏదో రాజావాళ్ళు కవర్ ఇచ్చారు ఈ లోపల ఒకటి అతను వచ్చి కాలు కాలుకి దగ్గం పెట్టారు ఈ కవర్ అతను చేతికి ఇచ్చాను స్వామిజీ అనిపిస్తున్నారంట ఏమో చూసుకోవ్ తక్కువ ఉంటే నీ భాగ్యం ఎక్కువ ఉంటే నీ భాగ్యం సరేనండి నేను వెళ్ళిపోయాడు ఏమో అనుకుంటుందో నేను గమనించడం లేదు వయుద్ధృతాసవ శేషజీవితం ఈశ్వరునికి సమర్పించిన తర్వాత మరి నేను బతికేళ్ళు బతుకుతానా అన్నాడంటే వాడు ఏం సమర్పించినట్టు కాబట్టి శేష జీవితం ఈశ్వరునికి సమర్పించేసేటంటే ఐ హ్యావ్ టు లివ్ అనే కోరిక ఉండదు జీవించాలనే కోరిక ఉండదు జీవించాలనే కోరిక అనవసరం జీవించాలనే కోరిక ఉండదు ఇంకొకటి శేషజీవితం ఈశ్వరుడికి సమర్పించిన తర్వాత మృత్యు అంటే భయం ఉండదు అబ్బా ఎంత బాగుందో చూడండి జీవించాలనే కామన లేదు మృత్యు అనే భయం మహారాజు కూడా పట్టదు ఆ కాబట్టి మద్దతు ప్రాణ ఇక ప్రాణ అంటే చేష్ట అర్థం ఉంది శ్రేష్ట ప్రాణశబ్దానికి అర్థం ఇంకో అర్థం కూడా ఉన్నది ప్రాణశబ్దానికి ఇంద్రియమో అని అర్థం ఉన్నది శంకరులా మాట చెప్పబోతున్నారు నేను ఈ చేష్ట అనే అర్థాన్ని వివరిస్తూ ఉన్నాను సో మనం చేసి చేష్టలన్నీ మద్గ్గత అంటే ఈశ్వరునికి అప్పగెప్పేటం చేష్టలన్నీ ఈశ్వరుడికి అప్పగెప్పేసాం మనం చేసి చేష్టలు నాలుగు రకాలు ఉంటాయి ఎలాగా శాస్త్రీయమైన చేష్టలు ఏమో అయితే సంధ్యావం మనం చేశారనుకోండి అయితే ఏదైనా పూజ చేశారనుకోండి లేదా రామునికి వ్రతం ఏదైనా చేశారనుకోండి నవమి నాడు ఇటువంటివి శాస్త్రీయమైన చేష్టలు ఉంటాయి అవన్నీ ఈశ్వరుడికి సమర్పించేది శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కర్మకరిషే అంటే పరమేశ్వర ప్రీత్యర్థం ఊరుకో జనరల్గా నేను చిన్నప్పుడు ఏదో పదోటో తొమ్మిదోటో ఏదో జన్మింబో మెల్లో పడేసి ఈ సంధ్యావందనాలు ఇది నేర్పారు అప్పుడు మొట్టమొదటి సంకల్పము అని ఒకటి నేర్పుతారు ఆ సంకల్పం ఒక పారాగ్రాఫ్లో ఉంటుంది దాన్ని కంఠస్థం చేసాం మొట్టమొదటి కంఠస్థం చేసిన సంకల్పంలో ఇకే ఉండేది ఎలాగా మమో పాత గురు చారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థము అని అంటే నాలో ఉన్నటువంటి సంస్కారము వాసనలను క్రమంగా క్షయం ఆ పరమేశ్వరునికి ప్రీతిని కలిగించట కొరొకై నేను గాయత్రీల పని చేస్తున్నాను అంటే ఉండేది ఇలాగా ఏళ్ళు అయిపోయిన తర్వాత ఐదారేళ్ల తర్వాత సంకల్పం ఒకటి నా చేయని పడింది ఆ సంకల్పం ఏంటి మంగోపాత్రు దాశ పరమేశ్వరు అని వేగంగా చెప్పేశాడు దట్ పాత్ర వేగంగా అయిపోతుంది ఏంటోదీ చెప్పిదేగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అని వినపడితే నేను ఏదో కొత్తగా వస్తుంది ఇలా కూడా ఉంటుందా సంకల్పం అని మొట్టమొదటిసారి నేను గమనించా ఇంకా అక్కడితో ఆగలేదు పుత్రికాయా వివాహ సిద్ధ్యర్థం పుత్రస్థ ఉద్యోగ ప్రాప్త్యర్థం ఇంకా ఇంకా ఉన్న సంకల్పాలు ధనప్రాప్త్యర్థం ప్రభుత్వ ధన ప్రాప్త్యర్థం ఇంకా ఏవేవో ఉంటాయి సో ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే పుత్రస్య వీసా ప్రాప్త్యర్థం వీసా వీసాలభించడం సంకల్పంలో పెట్టడం ఇంకా మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా భక్త మహాజనా సకల సంపత్ప్రాప్త్యర్థం ఇంకా ఏమైనా కోరికలు ఉంటే చెప్పండి అది ఈ రకంగా పెట్టడం నేను సంస్కృతం కరెక్ట్గా చెప్పాను సంస్కృతం కాని వాళ్ళకి సంకల్పం చెప్తే విభక్తి జ్ఞానం లేని వాళ్ళు సంకల్పం చెప్తూ ఉంటారు అది వింటే చెవుల్లో శీసం పోసినటువంటి సో ఇవాళ ఒక ఆయన రామ కళ్యాణం చేస్తావు శ్రీరామచంద్ర పరబ్రహ్మస్య అన్నాడు ఆయన అది విని నాది ఎంత కష్టం అనిపించిందో ఎవరైనా ఒకప్పుడు కాఫీ ఇస్తే బాగున్నావు ఇది నీరసం తగ్గడానికైనా అనిపించింది ఆ పదప్రయోగం అన్న అయ్యా రామ నువ్వు కళ్యాణం చేస్తున్నావు శ్రీరామచంద్ర పరబ్రహ్మణ అనాలని కూడా తెలియదా బ్రహ్మ శబ్దం నకారాంత శబ్దం సృష్టి అకవచరం బ్రహ్మ నహా ఉంటుందా స్యాది ప్రతిదానికి తిడికి అంటే ఒకేవసరం ప్రతిదానికి సార్ సార్ స్యా ఎక్కడికి పుట్టుకొచ్చే విజ్ఞానం అంతా సో ఎనివే ఏదో నేను డైగ్రెస్ అయ్యాను కాబట్టి సంకల్పం అంటే పరమేశ్వర ప్రీత్యర్థం తప్ప ఇంకా ఏమీ అర్థం సంకల్పం అది మొత్తం ఆ చేష్ట ఈశ్వరార్పితము అంటే అర్థం ఇంకేమీ అర్థం లేదు ఒకట కూర్చున్నాను సంకల్పం చెప్తున్నావు అంటే నేను చెప్పాను సంకల్పం చెప్పమంటారా నా చెప్పండి మీరేదో సలహా ఇస్తారా నా సలహా ఎందుకయ్యా నీకు నువ్వు పాటిస్తావా పెడతావా అంటే పాటిస్తావండి అయితే ఇలా కాస్త సంకల్పం చెప్తావు కదా పరమేశ్వర ప్రీత్యర్థం తర్వాత ఇంకేం చెప్పద్దు కర్మ అని చెప్పేసి అంటే కదా శ్యామ అని చెప్పేసి ఇంక తర్వాత ఏం చెప్పండి అలాగా అది వచ్చిన వాళ్ళందరూ కొంచెం ఉత్సాహపడాలి కదంటే మళ్ళీ నా సలహా ఇప్పుడు జరిగాం పైగా సలహా పాటిష్టానం మళ్ళీ ఇంతట్లోకే మాట తప్పుతావా ఇంతట్లోకే నా గురించి కొంచెం ఎంత నేను నా దారి లేతాను నువ్వు నీ నువ్వు చూసుకో ఇప్పుడు ఏమన్నావు నేను మీరు చెప్పినట్టు చేస్తానండి మళ్ళీ ఇంతట్లోకే మాట తప్పుతానంటారంటే ఓహో అలాగారండి సరే నేను చెప్పినట్టే చేస్తాను మరి రెండోసారి ఉన్నావు ఆ మాట డూ ఇట్ సో కాబట్టి శాస్త్రీయమైన కర్మలన్నీ కూడా పరమేశ్వరుని యొక్క ప్రీతి కొనకు చేస్తున్నాను అంటే ఆ చేష్ట ఈశ్వరార్పితమైనట్టు అవుతుంది మద్గత ప్రాణాహ అంటే అలాగే భగవత్ సంబంధి చేష్టలు కొన్ని ఉంటాయి శాస్త్రం విధించకపోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఖాళీగా ఉన్నారు ఖాళీగా ఉన్నప్పుడు శ్రీరామ నామాన్ని జపించారనుకోండి అది ప్రత్యేకంగా మ్యాండేట్ ఏమి కాదండి సంధ్యామన అహర్హ సంధ్యాముపాసీత లాగా అలాగంటే మ్యాండేట్ ఏమీ లేదు మీరు ఈశ్వరుల మీద ఉండే ప్రీతితోటి మీరు నామాన్ని జపించారు ఈశ్వర ప్రీతితోటి అలాగంటే భగవత్ సంబంధి విహితము కంటే బాహ్యమునందు ఉన్న చేష్టల్ని మీరు చేసినట్లయితే వాటినన్నిటినీ కూడా ఈశ్వరుని ప్రీతి కొరకు మాత్రమే సమర్పించాలి తప్ప నామం చేస్తున్నాం కోరికలు తీరడానికే అలా పెట్టుకోకూడదు ఒకప్పుడు ఈ కోరికల ప్రశ్న ఉంటుంది దాన్ని కొంచెం ఎవరికి వాళ్ళు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సంకల్పం చేస్తే మంచిది అంటే మీరు కర్మలో సంకల్పం ఉన్నప్పుడు విధి చేసేయాలి కర్మలో సంకల్పం ఉంటే చేయాలి సంకల్పం లేకపోతే రామదపానికి సంకల్పం అక్కర్లేదు కళ్యాణం అంటే సంకల్పం చేయాల్సింది సందర్భాన్ని బట్టి ఒక ఆయన జైల్లో ఉన్నారు ఆయన ఏం దోషణం చేయలేదు పొలిటికల్ సమ్ టైమ్స్ అరెస్ట్ చేసి పొలిటికల్ రీజన్ జైల్లో ఉంటే అప్పుడు ఆయన దగ్గరికి ఎవరో పండితులు నేను కూడా ఉన్నాను అక్కడ కాబట్టి ఈ కార్తవీర్యార్జున మంత్రం అని ఏవో మంత్రాలు ఉంటాయి ఈ మంత్రం చేపిస్తే మీకు కారాగార నిమితికి అనుకూలం ఆ మంత్రం మేము రాయించి తీసుకొచ్చామండి మీకు సమర్పిద్దామనుకుంటున్నాము అని ఆయనకి చెప్పారు ఆయన అన్నారు బానే ఉంది ఐడియా బానే ఉంది నీ ప్రేమకి నేను చాలా సంతోషిస్తున్నాను కానీ ఇప్పుడు నేను జపించాలని నేను ఎదురు జపం చేస్తున్నాను చాలే మరి మీరు తొందరగా బయట రావాలని కదా అంటే ఏం తొందరే ఉంది అవకాశంగా వస్తున్నాం సో ఆయన అప్పుడు ఆయన మాట చెప్పాను నేను ఆలోచించాను తొందరగా బయటికి రావాలి అని ఈశ్వరుణ్ణి ప్రార్థించడమా అని ఆలోచించి ఎందుకు ఈ ప్రార్థన మాత్రం ఎందుకు చేయాలి ఈశ్వరుణ్ణే డిసైడ్ చేయిస్తే బాగుంటుంది కదా అందుకోసమని నేనేం చేశానంటే ఆ ప్రార్థనలో నాకు కారాగార విముక్తి కలిగించే దేవుడా నేను ప్రార్థించట్లేదు ప్రార్థిస్తున్నాను కానీ అలా ప్రార్థించటం లేదు అని చెప్పారు బాగుంది చాలా బాగుంది ఇప్పుడు భార్య గర్భవకైందండి నాకు కొడుకు పుట్టాలి అని దేవుడికి పూజ చేయటం ఈ తల్లి చక్కగా ప్రసవించి శిశువు తల్లి క్షేమంగా ఉండాలి అని పూజ చేయొచ్చు కాదు చేయొచ్చు క్షేమం కోరడంలో ప్రేమయ్యే కలదు దాంట్లో తప్పు లేదు నాకు మగపిల్లాడు పుట్టాలి అని మీరు పూర్తి చేసేటప్పుడు పోలేదు అయితే కొంతమందికి ఈ రివర్స్ ఉంటుంది కోరిక మా ఇంట్లో ఆడపిల్లలు ఏదైనా అందరూ ఈ మగ పీసి దీన్ని మగవాళ్ళేను మొన్న మాకు ఆడపిల్ల పుట్టాలి అనే కోరిక ఆ కోరికతో మీరు పూర్తి చేసేటప్పుడు ఎందుకు మీరు అలా చేయటం వైనా తెలం ఈశ్వరాట్లు డిసైడ్ బయట ఈశ్వరా డిసైడ్ ఈశ్వరుని యొక్క సంకల్పంలో నా సంకల్పాన్ని నేను కలిపేస్తున్నాను నాకే కోరిక లేదా అందరూ క్షేమ సర్వే భవంతో సుఖిన ఆ తప్ప ఇంకా వేరే కోరిక లేదు అని మీరు పూజ చేశారనుకోండి ఎంత బాగుంటుంది అప్పుడు మద్గత ప్రాణాహ అనే దాంట్లో పడుతుంది ఆ చేష్ట కోరిక తీర్చుకుంటే అవి ఈశ్వరగత ప్రాణాహ ఎలా అవుతుంది మీ కో శ్రీకృష్ణార్పణ వస్తువు జీవిలో ఈ జగలు వేసుకుని దాన్ని సీల్ స్మార్పు వస్తూనే ఎలా అంటారు కాబట్టి నిష్కామంగా చేసినటువంటి నామజపము ఇత్యాధులు నేను ఈ ఈ వివరణ ఎందుకు ఇచ్చానంటే కామన అన్ని సందర్భాల్లోనూ అవసరం కాదు సుమ మీరు కొంచెం వివేకంతో కనుక ఆలోచిస్తే అన్ని సందర్భాల్లోనూ కామన అవసరం కాదు ఇప్పుడు ఒకసారి నేను రైల్లో కూర్చున్నాను రైలు డిలే అవుతుంది దేవుండే ఈశ్వర ఈ రైలు డిలేట్ కాకుండా చెయ్యని ప్రార్థిద్దామని ప్రార్థన మొదలు పెట్టేశాం కాబట్టి మళ్ళీ నాఖ్యానిపించింది ఎందుకు ఎందుకు ఈ ప్రార్థన ఎందుకు ఈ కామనతో కూడిన ప్రార్థన కాబట్టి ప్రార్థన కంప్లీట్ చేసి కామనని జార విడిచి ప్రార్థన కంప్లీట్ చేశాను రైలు మన రైళ్ళు వాళ్ళు ఇచ్చిన టైం ఎందుకంటే ఉడితే కంపారిజన్ కోసం లేట్ గా వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది టైం తెలియకపోతే ఫిక్స్ ఏదో టైము ఒకటి ఉంటే లేట్గా వచ్చింది అని తెలుస్తుంది అరగంట లేట్ వచ్చిందా గంట లేట్ వచ్చిందా తెలియడం కోసం వాళ్ళు టైం పెడతారు కరెక్ట్గా ఆ టైంకే వచ్చేయాలని కాదు కాబట్టి ఫస్ట్ మీతో సూపర్ ఫాస్ట్ అయితే గంట లేట్ అవుతుంది మామూలు ఎక్స్ప్రెస్ అయితే టూ అండ్ అవర్స్ లేట్ అవుతుంది దట్ ఇస్ నార్మల్ అదొక రూల్ మనం రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి దీనికోసం మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించడం కూడా ఎందుకు సో దేవుణ్ణి ప్రార్థించాలి అది మానేమో నేను అనలేదు ఆ దేవుణ్ణి ప్రార్థించేప్పుడు కామనను ప్రకటించడం అది అనవసరమా మన మన కామనలన్నీ లాంటివి నేను మీకు దృష్టాంతం ఎందుకు చెప్పానంటే కామన అది అవసరమా మీరు పరిశీలిస్తే ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ మీరు దానికి ఆలయలు అదే పోతుంది అవసరం కాదు అవసరం కాదు మన విల్ని ఆ పర్సనల్ విల్ ఇచ్చి ఈగోయిటీ ఇగోయిక్ అది దానిని తగ్గించడం ఈ శ్లోకం మచ్చిత్హ మధ్యత పురాణ అంటే మీ ఈగో తగ్గాలి మీ ఇగోక్ నేచర్ తగ్గాలి అంటే మీ విల్ తగ్గాలి కామనా భయము ఉన్నది ఈగోని క్రిస్టలైజ్ చేసే ఇమోషనల్ స్టేట్స్ వాటిని వీలైనంత వరకు దూరంగా పెట్టాలి తర్వాత మూలవ రకము చేష్ట శారీరకమైన చేష్ట లైక్ భుజించుట నిద్రించుట ఈ శారీరకమైన చేష్టలు ఉంటాయి ఇవన్నీ ఈశ్వరార్థం బుద్ధితో చేయటమే ఆహారం ఎందుకంటే శరీర స్థితి మాత్రము కొరకు శరీరాన్ని నిలబెట్టడం ఎందుకంటే నిలబెట్టడం అంటే శరీరం అనుకో ఉంటే ధర్మ సాధనం శరీరం అధ్యంఖలు ధర్మ సాధనం ఈ శరీరంతో చేయాల్సిన సేవ జనతా జనార్దానికి కొంత సేవ చేయచ్చు లేదా ఈశ్వరుణ్ణి కొంత భజించవచ్చును కొంత ధ్యానం చేయవచ్చు ఉపయోగపడుతుంది ఆత్మనిష్టలో ఉండవచ్చు కొంతకాలము ఉపయోగపడుతుండే కాబట్టి శరీరాన్ని నిలబెట్టడం దీని మీద పీడ కలిగిస్తే ఆత్మనిష్ట పోతుంది ఇంక అన్నీ పోతాయి అవకాశం కాబట్టి శరీరానికి పీడను ఎందుకు కలిగించాలి కనుక ఈ భోజనం చేసేది దేహమును ధర్మ సాధనంగా వాడుకోట మాత్రమే పైగా భోజనం చేసినప్పుడల్లా లోపల ఉండి భుజించేవాడు ఈశ్వరుడే సోగ్రభు విభజం తిష్టం ఆహారమర కవి సహా జరహ కవి అగ్రభుక్ మీరు మీకంట ముందు ఈశ్వరుడు పూజిస్తాడు మీకంట ముందు ఈశ్వరుడు భూజించకపోతే మీరు పూజించాలి అది పడుకుల పోట్లు వస్తాయి ముందు ఈశ్వరుడు పూజిస్తే ఆ తర్వాత మీరు పూజిస్తే అక్కడికి ఆహారం యొక్క స్థానం అంతా మీకు లభిస్తుంది ఈశ్వరుడు వద్దు నేనే పూజిస్తానంటే అది విషమైపోతుంది కాబట్టి ఈశ్వరుడు ముందు భూజించాలి అగ్రభుకు విభజన్ ఆహారాన్ని ఆయన విభాగం చేయాలి పచనం చేసి విభాగం చేయాలి కృష్ణం అక్కడే స్థిరంగా నిలిచి ఉండాలి వైశ్వానర రూపంగా కాబట్టి తిని ఆహారం కూడా ఈశ్వరునికే సమర్పితము లబ్ధి తిన్నారనుకోండి అది కూడా ఈశ్వరునికే సమర్పితం కాబట్టి ఆ స్నానం చేశారనుకోండి స్నానం భోగం కోసం కాదు చాలామంది స్నానం భోగం కోసం చేస్తారు ఇది వెస్ట్ నుంచి తీసుకొచ్చారు మన వాళ్ళు వెస్ట్లో స్నానం అంటే భోగం కోసమే అంతైతే వాళ్ళు స్నానాన్ని భోగంతో ముడిపెట్టి పెడతారు స్విమ్మింగ్ పూల్ స్నానము బాత్రూమ్ స్నానము ఆ బాత్రూమ్ అంతా కూడా భోగ వాసనలతో తయారు చేస్తారు స్నానానికి భోగానికి కనెక్షణం మన సంస్కృతి ఎలా ఉన్నది స్నానమునకు దేనికే కనెక్షణం ఈశ్వరునికి కనెక్షణం స్నానం అనేప్పటికీ అసలు ముందు నదీ స్నానం ఈశ్వరుణ్ణి భజిస్తూ నదీ స్నానం చేయటం నది లేదు నీటి దగ్గర స్నానం చేసేప్పుడు కూడా జలేశ్వరుని సన్నిధింపుడు అని ఆ ఈశ్వరుణ్ణి దేవతారూపంగా భావన చేసి స్నానం చేయటం నెతిమీద నీళ్లు పోసుకుంటూ హర హర మహాదేవ అని ఆ మహాదేవుణ్ణి స్మరిస్తూ నెతిమీద పోసుకోవడం సరే ఏదో సబ్బోది మాలిన్యం తీసేటం కోసం పెట్టుకున్నప్పటికీ మళ్ళీ ఆఖరిగా నెత్తి నీళ్లు పోసుకునేప్పుడు ఆత్మాభిషేకం ఈశ్వరుడికి అభిషేకం చేసినట్టుగా ఇక్కడ అభిషేకం చేయడమే ఆ పువర్ష్వామ యోగో వస్తానం ఉర్జధ దాత నాయన అలాగే అభిషేకం చేస్తారు బాత్రూంలో చేసి స్నానం కూడా మగ్గుతో నెత్తికి పోసుకుంటారు తప్ప దాని ఏదో తొత్తులు పెట్టి ఆ తొత్తుల్లో ఇలా వాలి మాఫియా డామ్ లాగా సో నాట్ నెసరీ స్నానానికి భోగానికి సంబంధం ఉండకూడదు స్నానానికి ఈశ్వరుడికి సంబంధం ఉండాలి స్వామిజీ మా బాత్రూమ్ ఐదు లక్షలు పెట్టి కట్టించే ఒకసారి చూడండి అంటే ఎందుకంటే బాత్రూమ్ చూడలేందుకు రెండు కిచెన్ కట్టించండి బాత్రూమ్ సూసీజే ఉంది బాత్రూమ్ మిమ్మల్ని ఐదు లక్షలు పెట్టి ఎవడ కట్టించమన్నాడు యూ టు టేక్ బాత్ వాటర్ ది మామూల్గా ఇంటికి వచ్చిన గెస్ట్కి ఎవరు ఏం చూపిస్తారు బాత్రూమ్ చూపిస్తారు ఇంకా ఏవో కాబట్టి స్నానము కూడా స్నానము ఇచ్చేటి శారీరక చేష్టలను ఈశ్వరార్పణ బుద్ధితో చేయిక మద్గ్గత ప్రాణ ఫైనల్ గా ఫోర్త్ చేష్ట దీనికి జీవిక అని పేరు అంటే మీరు ఎంతో కొంత ధనాన్ని సంపాదించి బ్రదుకు జెరుగు ఉండాలిగా బ్రతకాలని ఏదో ఉపాయం దానికోసం చేసేటువంటి ఒక ప్రొఫెషన్ అది టీచర్ కావచ్చు వైద్యుడు కావచ్చు ఇంజనీర్ కావచ్చు వాటెవర్ దాన్ని జీవిక అని అంటారు ఈ జీవికను ధనం కోసం చేస్తున్నాను అని అనుకోకుండా చాలా తప్పు ధనం వస్తుంది ధనం అంటే ఇట్స్ ఈ బై ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ తప్ప మెయిన్ ఫోకస్ కాదు మెయిన్ ఫోకస్ ఏమిటంటే మద్గత ప్రాణ ఈ జాబు ఉద్యోగం ఇచ్చిదంతా కూడా నేను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను అంటే ఏమైంది ఇక్కడికి క్రియలు అనేకం ఉన్నాయి నాలుగు రకాల క్రియలు చేష్టలు అంటే అనేకానేకములైన క్రియలు ఉన్నాయి నాలుగు హెడింగ్స్ మనం పెట్టినా కానీ మీకు అన్నిటి ఉద్దేశం మటుకు ఒక్కటివే భోగం కాదు సంసారం కాదు ఈశ్వరుడు మాత్రమే అది భక్తి అంటే మన వాళ్ళు భక్తి అంటే హంగు అర్భాటం భక్తి అంటుంటారు హంగు అర్భాటం దాంభీకం అవుతుంది తప్ప భక్తి ఎలా అవుతుంది బాణాసంచాలిస్తే భక్తి అవుతుందా బాణాసంచారంటే మీకేమో రాజ రజోగుణం బాగా ఉంది డబ్బులు కూడా జైల్లో బాగా ఆడుతున్నాయని అర్థం బాణాసంచ తిరుపతిలో బాణాసంచాలుస్తారు టీటీడీ వాళ్ళు వాళ్ళకి పని పాఠం లేదు ఏదో హోటల్ అనే టెంపుల్ డిటీడీ వాళ్ళు ఉంటుంది భాగవతం పాఠం చెప్పించాలి భగవద్గీత పాఠం చెప్పించాలి కానీ బాణాసంఖ్యా కాల్సిన ఏంటంటే హూట్ వాళ్ళు బాణాసంఖ్యా కాల్చిన వాళ్ళు సేఫ్టీకి వ్యతిరేకంగా సేఫ్టీ రూల్స్ పాటించకుండా బాణాసంఖ్యా కాలుస్తే మొన్న ఒక దేవాలయం ప్రొఫెషన్లో దిలిచి నగర్లో బాణాసంఖ్యా కాలుస్తే ఓ బిల్డింగ్ కాలిపోయి ఎవరో ప్రాణం పోగొట్టుకున్నారు తప్పు ఇస్ దట్ డివోషన్ టు గాడ్ మన హిందూ ధర్మాన్ని నిర్వర్తించేటువంటి పెద్దలు కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది దేహకోకింగ్ టు ది వే దే ఆర్ కండక్టింగ్ ది ఎఫైర్స్ ఆఫ్ రిలీజియన్ అండ్ ది సోషల్ ఎలీనా మానాసంజాలి సరికాదు సరికాట్టి మధ్యత ప్రాణ ఎనీవే సో ఈ విధంగా ఈశ్వరుని జీవితాన్ని సమర్పించలేని ంత పరస్పరం కథయంతశ మాముఖ్యం సో నేను మీకు మనం చేశాను మత్స్యత్వామధ్యత ప్రాణన్నది భక్తుడు స్వయంగా తన జీవితాన్ని ఏ విధంగా ఈశ్వరీయముగా తీర్చిదిద్దుకొనవలను అనేది ఆ మొదటి రెండు పదాల్లో రెండు ఎక్స్ప్రెషన్స్లో సేటింగ్ చేశాను ఇప్పుడు భక్తుడు ఇతరులతో వ్యవహరించేప్పుడు ఎలా ఉండాలి బోధయంత పరస్పరం కథయం తస్థ్యం మాం నిత్యం అని సాధారణంగా మనుషులు ప్రతి వాళ్ళు కూడా ఒక సోషల్ గ్రూప్ కింద చేరటం ఒక అలవాటు ఉంటుంది ఎందుకంటే మ్యాన్ సోషల్ యానిమల్ అని ఒక ఒక అభిప్రాయం ఉండాలి ఎవరో ఒక సోషియాలజిస్ట్ అలా చెప్పాడు ఎకానమిస్ట్ అయితే మ్యాన్ ఎకనామిక్ యానిమల్ అని చెప్పాడు అది వేరే సంగతి కానీ సోషియాలజిస్ట్ ఇలా చెప్పాడు మ్యాన్ సోషల్ యానిమల్ కాదు మనిషికి సంఘజీవి మనిషి సంఘజీవి పది మందితో కలిసి జీవించాలనేటువంటి ఆకాంక్ష తోడు కావాలి మనిషికి మంచిది తప్పేం కానీ ఆ సంఘము సత్సంగము మాత్రమే అయి ఉండాలి సత్సంగం తప్ప ఇంక ఏ సంఘము ఉండకూడదు సో నాకు అమెరికాలో విద్యార్థులు వాళ్ళు పాఠం ఉంటారు కొంచెం శ్రద్ధగా వింటారు చాలా కమిట్మెంట్ తోటి వింటారు ఎన్ని వాళ్ళందరూ కూడా చాలా మంది ఉంటారు వాళ్ళ నాకు పేరు ఒక బిరుదు ఒక పిక్చర్ నేను ఎప్పుడూ చెప్పలేదు మీతో ఒక టాపిక్ వచ్చేదని చెప్పేస్తున్నాను సో నాకు వాళ్ళు పెట్టిన బిరుదు ఏంటంటే పార్టీ బ్లాక్ స్టార్ అనే అంటే నేను ఏమని చెప్పారంటే యు ఆర్ నాట్ సపోజ్ టు అటెండ్ ఎనీ పార్టీ పార్టీ అంటే సంఘము ఎటువంటి సంఘం ఇప్పుడు పార్టీకి వెళ్ళారనుకోండి అది ఏం సంఘం అది పార్టీలో ఏం చేస్తారు అందరూ కలిసి తిని తాగుతారు తిని తాగేటువంటి దాంట్లో నీకు అక్కడ సంఘం పెట్టుకున్నామంటే నువ్వేమి జిజ్ఞాసువి నువ్వేవి భక్తులు అవయ్యా ఈ భక్తుల లక్షణము కాదు జిజ్ఞాసుల లక్షణము కాదు ఎవరు నాట్ సపోజ్ కోచ్ అండి పార్టీ అంటే అన్నారు కాదండి మా మేనమావ కొడుకు పెళ్లికి పార్టీ అండి మేనమావ కొడుకు పెళ్లి కాదు పార్టీ కాదు నీ కొడుకు పెళ్లి పార్టీకి కూడా నువ్వు వెళ్ళకూడదు నీ స్వంత కొడుకు పెళ్లి చేసుకుని పార్టీ ఇస్తే కూడా నువ్వు దూరంగా నిలబడి ఆశీర్వదించి ఇంటి దగ్గర చాలు అన్నుంటేనే నామజపం చేసుకుంటూ కూర్చుని తంద్రాలే పడుక్కోవాలి సో దట్ తంద్రాలే లేచి మళ్ళీ ధ్యానం చేసుకుంటుంది వీరుగా అంతేగాని నువ్వు పార్టీకి వెళ్ళడానికి వీర్లేదు ఇఫ్ యూ సే దట్ యు ఆర్ స్టూడెంట్ ఆఫ్ ద దాంత బిజీజ్ హౌ ఇస్ షుడ్ దీ నిన్ను పార్టీకి వెళ్ళమని ఎవరు చెప్పాడు సో ఎటువంటి సంగమం ఉండకూడదు ఒకే ఒక సంఘం ఉండాలి సత్సంగము సత్సంగం తప్ప ఇంకా ఏ సంగము ఉండకూడదు సత్సంగత్వే నిస్సంగత్వం అల్టిమేట్గా మనం అసంగులం కావాలి అసంగోహయం పురుష మన స్వరూపము అసంగము కాబట్టి అసంగము తప్ప అసంగులుగా ఉండాలి కానీ మనిషి ఆరంభంలోనే అసంగంగా ఉండలేడు అన్నప్రాసనాడ అవకాయమని తెరవలేడు సో ఆరంభంలో అసంగుడుగా ఉండలేడు అసంగత చాలా కఠినమైనటువంటి సాధన అది అది క్రమంగా వస్తుంది అది వివిత్త శైలి లఘ్వాషి క్రమంగా వస్తుంది అది వచ్చిందంటే శరీరంలో పడిపోతారు మీరు వస్తుంది బట్ చేస్తాయి దానికి ఆరంభం ఏమిటంటే సత్సంగం కాబట్టి మీరు పది మందిలో మీరు కనబడ్డారంటే ఆ పది మంది భగవద్గీత విద్యార్థులై ఉండాలి ఇంకా అది రైల్వే ప్లాట్ఫామ్ మీద కనపడితే పర్వాలేదు కానీ ఇంకొక సంగస మీద సరి కనబడమే కూడదంట సో ఆ రకంగా దాన్ని ఆ సత్సంగాన్ని నిర్వచిస్తున్నారు కథ బోధయంత పరస్పరం కథయంతశ మాం నిత్యం మాం పరస్పరం బోధయంత మాం పరస్పరం కథయంతః నిత్యం నిత్యం ప్రతిదానికి పెట్టాలి కాబట్టి ఏదైనా చర్చి చేస్తే ఏమండి ఆ భగవద్గీత క్లాస్ ఎంతవరకు వచ్చింది ఆ సీడీ నాకు దొరకలేదు మీరు దగ్గర ఉంటే కాపీ చేసుకుంటారా ఇస్తారా లేకపోతే ఆ పుస్తకం నాకు కావాలండి లేకపోతే మీరు అప్పుడు క్లాస్ నాకు ఎప్పుడో తెలియలేదు ఎప్పుడు మీరు చెప్పండి ఒకసారి సో ఇటువంటి ప్రసంగమే తప్ప ఇతర ప్రసంగములు ఉండనే ఉంటుంది సో ఆ విధంగా అది ఈశ్వరుని యొక్క ఈశ్వరార్పణ బుద్ధితోటి ఉండాల్సి ఉంటుంది కథయంతశ మామ నిత్యం బోధయంతః పరస్పరం చూడండి చెల్లెలో సామెత ఒకటి దీపము మంచి ప్రకాశాన్ని ఇచ్చినా దాని ఆధారం దగ్గర చీకటే దీపం బేస్డ్ దగ్గర దాని ఆధారం దగ్గర చీకటిగానే ఉంటుంది చుట్టూ ఎంత ప్రకాశం ఉన్నా కానీ రెండు దీపాలు పక్క పక్కన పెట్టాడనుకోండి రెండింటి యొక్క ఆధారం దగ్గర కూడా చీకట ఉండదు ఎందుకంటే దీని ఆధారాన్ని ఆ దీపం ప్రకాశింపజేస్తుంది దాని ఆధారాన్ని ఈ దీపం ప్రకాశింపజేస్తుంది ఒకే దీపం పెడితే ఈ పంకింద చీకటే ఉంటుంది రెండు దీపాలు పక్క పక్కన ఉంటే అసలు మీకు ఎక్కడ చీకటి ఉండదు ఈ పంకింద కూడా చీకటి ఉండదు ఆ విధంగా బోధయంత పరస్పరం కథయంత స్ట సో ఇద్దరు భక్తులు కలుసుకుంటే వారు వీరికి వీరు వారికి భక్తిని ప్రేమను జ్ఞానాన్ని అధికం చేసేటువంటి ప్రసంగమే ఉంటుంది చేష్టలు కూడా అనే ఉంటాయి కాబట్టి ఆ విధంగా భక్తులు లేక ఇద్దరు జిజ్ఞాసులు కలుసుకున్నటువంటి సందర్భము అలా ఉంటుంది కథయంతశ్చ బోధయంతశ మాణిత్యం తర్వాత కథయంతః బోధయంత అన్న ఇద్దరు భక్తులు కలిశారనుకోండి ఇప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే నేను వినడానికి ఎప్పుడూ సిద్ధమే అన్నట్టు ఉండాలి ఇప్పుడు కొందరు మేము పాఠం చెప్పేవాళ్ళమే కానీ వినేవాళ్ళము కాదు అన్నట్టు కొనుకున్నాం ఇప్పుడు ఎవరైనా పెద్దలు ముఖే ముఖే సరస్వతి ఇంకోళ్ళు ఎవరైనా చెప్తున్నారనుకోండి మనం ఎలా ఉండాలి వినాలి మేము వింటాను వన్ హూ నోస్ హౌ టు లీజన్ లీ టెల్ అదర్స్ తాను వినగలిగి ఉండాలి కొంతమంది వినలేరు నేను వినలేనుండో నేను వచ్చేసి గంట సేపు చెప్పడమే నాకు చేతనం కానీ వెనని నాకు చేత కాదు అనే ధ్వరంలో ఉంటారు దాంతో దాని అయిపోతుందంటే వాళ్ళ విజ్ఞానం కూడా దానికి మూమెంట్ ఏమి ఉండదు అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఏవో పురాణ కథలో ఏవో డవన్ పురాణ కథలు వాటిని అలాగే తిప్పుకుంటూ కలక్షేపం చేయడం తప్ప కొత్తగా వచ్చేటువంటి కొత్త నీరు రాదు చెరువులో ఆ పాత నీరే అలాగే ఉంటుంది అలా ఉండకూడదు ఎప్పుడు కూడా వేదాంతం కానీ లేకపోతే గీతా ఇత్యాది భక్తి శాస్త్రం గీతను భక్తి అనొచ్చు జ్ఞానం అనొచ్చు రెండు రెండు ఒకటే కూడాను సో ఇటువంటి ఆధ్యాత్మిక గ్రంథంలో విషయం దగ్గరికి వచ్చేప్పటికి ఎవళ్ళు చెప్పినా వినవలే చెప్పిన వాడు ఎవడైనా బలాదటి సుభాషితం ఒకప్పుడు కుర్రవాడు చెప్తాడు యంగ్ మ్యాన్ చెప్తాడు జాగ్రత్తగా వినాలి విని అతను చెప్పిన దాంట్లో మంచిని ప్రశంసించాలి మంచి ఆ మంచిని ప్రోత్సహించాలి ఏవో కొన్ని ఏవో అనుభవం లేక సరిగ్గా అధ్యయనం చేయక వ్యాసంగము సరిపడక ఏదో కొంచెం అల్పంగా కొంచెం ఎటువంటి సూపర్ఫిషియల్గా చెప్పినా సడన్గా కొంచెం ఒప్పికి పెట్టి వింటూ ఉంటే ఓ మంచి మాట ఒకటి పెడతాడు చెప్పా బా ఎంత బాగా అని ఆ మంచి మాటను మనం హైలైట్ చేసి దాన్ని మనం ప్రశంసించాలి క్రిషన్స్ అందులో యంగ్ పీపుల్ కనుక మంచిగా చెప్పినట్లయితే ఆ బాష చాలా బాగా చెప్పేవాళ్ళు అని ఆ బాగా చెప్పింది ఒకటే ఉంటుంది మిత అంతా కొంచెం అల్పంగా ఉంటుంది కుర్రాలు కదండి మరి నేర్చుకుంటారు అదొక తపస్సు అప్పుడే ఎక్కడొస్తుంది అని ఒక పెద్ద మనస్సుతో మనం ఎంకరేజ్ చేయాలి ఆ చెప్పండి మీరు చెప్పండి నేను అంటే ఆ వినియోవాడు విద్వాంసుడు వింటున్నాడు అనేటువంటి వాళ్ళు చెప్తారు అంతేగాని అహంకారం కలిగిన మ్యూజిషియన్ నేను పాడతాను తప్ప ఇంకెవరు పాడినా నేను వినాను నేను పాడడమే నేను అందరూ వినాల్సిందే అన్నట్టుగా అలాగే నేను ఒక్కనే కానీ శ్రోతను కాను అన్నట్టు ఉండకూడదు ఎప్పుడు శ్రోత అవటానికి సిద్ధంగా ఉండాలి ఎందుకని పరస్పరం అన్యోన్యం న్హాన్యం ఒకడు ఇంకొకరిని ఉద్దేశించి చెప్తున్నాడు బోధయంతా కాబట్టి నేను బోధించేవాడినే కానీ తెలుసుకునేవాడిని కాదనే మాత్రం ఉండకూడదు తర్వాత ఇంకొకళ్ళు అభ్యర్థి మేమేం చెప్తా ఉండి మాకేం తెలుసు మీరే చెప్పండి అని చెప్పడానికి సిగ్గుపడతారు లజ్జ వినడానికి అహంకారం అడ్డు వస్తుంది చెప్పడానికి సిగ్గు అడ్డం వస్తుంది అలా సిగ్గుపడకూడదు సిగ్గుపడడానికి ఏముంది మీరు భగవద్గీత చెప్పారనుకోండి నిలబడి ఎంత పీపుల్ బాగా తెలుస్తుంది భగవద్గీత నాలుగు మాటలు మంచి మాటలు మీరు ఇంటి దగ్గర ఎవరికైనా చెప్పారనుకోండి సత్సంగం లాంటి పక్క పెట్టి దాంట్లో సిగ్గుపడాల్సిందేముంది డబ్బు దుర్వినియోగం చేయడానికి సిగ్గుపడాలి భోగాలు మోతాదు నుంచి అనుభవించడానికి సిగ్గుపడాలి కానీ భగవద్గీతకు ఎందుకు సిగ్గుపడ్డాం నామపానికి ఎందుకు సిగ్గుపడ్డాం నిజానికి అధికంగా భోజనం చేయడానికి కూడా సిగ్గుపడాలి అందుకే దీంట్లో సిగ్గుపడాల్సిందే ఉంది కాబట్టి చెప్పడానికి సిగ్గుపడకూడదు వినడానికి అహంకారము అడ్డు రాకూడదు శ్రోతయినా అవడానికి సిద్ధమే వట్టయినా అవడానికి సిద్ధమే అనేటువంటి అటువంటి ఓపెన్నెస్ ఆఫ్ మైండ్ ఉన్నట్లయితే కథయంతశ మాం నిత్యం బోధయంత పరస్పరం భాష్యకర్ణం ఏం జరుగుతున్నాం ఉద్గత ప్రాణా మాందాప్తా చక్షురాదయ ప్రాణా అంటే మన శంకరులు కొంచెం అధ్యాత్మంగా వర్ణిస్తారు ఆత్మ నిష్ట అనే డైరెక్షన్ లో వర్ణిస్తారు ఇప్పుడు ఇంద్రియములన్నీ ఈశ్వరునకు సమర్పించవలేము కానీ ఇంకో సందర్భంలో ఏమని చెప్పవచ్చు అంటే సో చూస్తే ఈశ్వరుణ్ణే చూసుక సో చూడుకులు చూడుకులు అంటే పద్యం ఒకటి పోతున్నాయి కానీ కమలాక్షు నచ్చించి కరములు కరములు శ్రీనాథు వర్ణించి జిష్ప జిస్ప అని అలాగా అంటే మీ ఇంద్రియములన్నీ కూడా వ్యాపారాలు చేస్తూనే ఉండాలి కానీ ఆ వ్యాపారములన్నీ ఈశ్వరునికి సంబంధించినవై ఉండాలి అంటే మీరు పూజలు చేస్తూ ఉండాలి కాలతో ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి నాలుగుతో నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి ముక్కుతోటి ఈశ్వరునికి సమర్పించిన గంధమును మాత్రమే అఘ్రానించాలి తులసి ఇత్యాదు మాత్రమే అఘ్రానించాలి అంటే పంచతులసి మొదలుపెట్టమని కాదు మామూలుగా ఈశ్వరునికి సమర్పించినది మాత్రమే అఘ్రానించాలి సో ఈ విధంగా సో చెప్తారు విన్నప్పుడు ఈశ్వరుని నామమునే వినాలి అది ఇంద్రియ వ్యాపారాలని మీరు చేయండి కానీ వాటిని ఈశ్వరార్పణంగా చేయండి అని చెప్తారు అది భక్తి శాస్త్రంలో అలా చెప్తారు కానీ మరి శంకరులు దీన్ని అధ్యాత్మ శాస్త్రం కదా అంతేత అలా చెప్తారు కానీ దానిని ఇంకొక కొంచెం డైరెక్షన్ మార్చి చూడండి ఇంద్రియం బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖమయ్యేట్లా చూసుకోవాలి అని అని వ్యాఖ్యానం చేస్తున్నారు ఆయన దీని మంత్రం ఉండదు పరానికి కాని యృనత్ స్వయం భూ తస్మాత్ పరాను పశ్యతి నాంతరాము అదేవుడు ఉన్నాడే ఇంద్రియములను బహిర్ముఖములుగా సృష్టించి వాటిని తగలబెట్టాడు యతురున యతునత్ అంటే కొంచెం మొరటు అనువాదం చేయాలంటే నేను చేసిందే పా చేసి పెట్టాడు అంచేతనే కన్ను బయటికి చూడగలలే లోపలికి చూడలేదు పెరి బహిర్ముఖంగా ఉండగలం తప్ప అంతర్ముఖం కాలేదు కానీ కశ్చిద్ధీర ఓహడు ఉంటాడు ధీరుడు అంటే వివేకం గలవాడు అంటే వివేకం ఏమిటి కన్నుతో దేన్ని చూస్తావో అది దృశ్యము నిత్య అసత్యం కానీ చూపు సత్యం కన్ను వెనక్కాలి ఏదుందో అది పరమాత్మ చక్షుష చిక్షుషు కాబట్టి కన్నుతోటి అసమానము తెలిసి ఏదో చూస్తానని కాదు కళ్ళు మూసి ఆ చూపును అంతఃకరణలోను అంతఃకరణాన్ని ఈశ్వరుని ఆత్మస్వరూపముందు విలీనము చేయుము చెవులతోటి శబ్దాలను ఎంతో కూర్చోవడం కాదు ఆ వినికిడిని అంతఃస్కరణంలోను అక్కడి నుంచి ఆత్మస్వరూపముందు విలీనము చేయుము అలాగే వాక్కుని ప్రసరింపచేయవద్దు ఇంకా మాట్లాడవద్దు అవసరమైనదిగో మాట్లాడడం తప్ప అధికంగా మాట్లాడవద్దు ఎప్పుడైతే మీరు మాట్లాడడం మానేస్తారో ఆ వాగింద్రియము మనస్సులో విలీనమవుతుంది యచ్చేద్ వాంగ్ మనసి ప్రాజ్ఞ మనస్సునందు మనసి దీర్ఘం ఛాండసం మనసి మనస్సునందు వాగింద్రియాన్ని విలీనం చేసేయాలి అందుకే వాయింద్రియాన్ని అలా ప్రసరింపచేయకూడదు అనవసరమైన విషయాల్లో మనస్సులో విలీనం చేసి తద్చ్చేద్ శాంత ఆత్మని శాంతే ఆత్మని సో సర్వ మనో వ్యాపారములు చల్లాడైనటువంటి సిద్ధ చైతన్యము నుండి ఆ మనస్సును కూడా విలువ చేసే అప్పుడు ఆత్మనిష్ఠుడై ఉండవలేము అని ఆ రకంగా ఉపసంహృత అని అలాగే వ్యాఖ్యానం చేశారు శంకరుడు నేను కొంచెం తొందరగా వెళ్ళి పనుంది కాబట్టి నేను ముగించి అయిపోయేందుకైనా కూడా ముగించి నేను బయలుదేరి వెళ్తాను ఓం పూర్ణమస్ పూర్ణ